స్తోత్రం నైనా పరిశుద్ధుడా మైమోనత దేవ సశక్తి మంతుడా జీవంగల ప్రభావ నీకే ఓదరాలు ప్రభావ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఏసు ప్రభా నీకే స్తోత్రం చెల్లిసిన నాయన ఇద్దరు ముగ్గురు నా రామంటే అక్కడ ఉంటున్నారు ప్రభావ మద్దతున్నారు ప్రభావ అందరి బట్టి నీకే స్తోత్రం చెల్లిసిన దేవ యారదంట మీరుతో నడిపించి మాకు విజయాన్ని విదయించేయండి ఏసు ప్రభా నీకు మంద పాటధర మీరు పొందండి ప్రభావ వాక్య చెప్పి మీరు మాతో మాట్లాడండి నాయన నా ప్రభా అన్న నీకే స్తోత్రం చెల్లిస్తాం రాణబిడ్డ తొందరగా నడిపించి మరి రాణ ఎంతమంది ఎక్కడ ఏసు ప్రభావ సేవలో వాడబడుతున్నారు వారందరూ దీవించబడాలా ఆశీర్వాదం పొందాలా బలమైన సేవ చేయును గాక నేసో ప్రాభం మీరు సహాయం చేయడం వచ్చిన పతకక్కలను ఆశీర్వదించామని నజన నేస్తకు సిడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ హల్లేలు హల్లే హల్లే లుయా హల్లే లుయా ఆశ్రయం నీవే శైలము నీవే కోటయునివే నవలివే ఆశ్రయం నీవే శైలము నీవే కోటయునివే నవలివే జీవింతు నీ కొరకు దాహము తీ చుమయా ది జీవింతుని కొరకు దాహము తీ చుమయా దేవుణ్ణి సన్నిధిలో ప్రవహించు జెల్లముళ్ళనియుమయా సన్నిధిలో ప్రవాహ్యూ చెలా ములాని యోమయా ఓ ఆ ఓ అల్లే అల్లే హల్లే అల్లేయ అల్లే లుయ అ ఆత్మతు నింపబడి సైతను నిదురితును ఆత్మతు నింపబడి సైతను నిదురితును ప్రభునితో నిల్వబడి కై ఆత్మలను రక్షించును prabuni to niluvavade ne kai atmananurashintuna aa o aa ah, o oh, oh, oh, oh, oh, hallelujah hallelujah hallelujah hallelujah hallelujah aashrayam nive shailamu nive kotayunive na kavale nive aashrayam nive shailamu nive na kotayunive na kavale nive na kavale nive na kavale nive hallelujah presbyter brother ప్రైజ్ సిస్టర్ నిత్యం స్థుతించిన రుణమూతి చలేము సమస్త మునిచ్చిన త్యాగం మరుడేముణమూతి చలేము సమస్త మునికిచ్చిన త్యాగం మరుద రాజా రాజా రాజా రాజాదిరాజమునిేవాదేవా రాజా రాజాది రాజుమునిేవాదిదే నిత్యం సంచిన చిచ్చినావు ఆ ద్వితీయ దేవుడా ఆది అంత ములన్నవాడ ఆ ద్వితీయ దేవుడా ఆది అంత ములన్నవాడా అందర తును నాట్యముగా మార్చివేసిన మహాప్రభులు అందరూ నాట్యముగా మంచి వేసిన మహాప్రభు రాజ రాజ రాజ రాజాది Deva నీవు దేవా దేవా Raja Raja Raja రాజ రాజా రాజాది Deva నీము దేవా దేవా దేవా దేవాదిదేవుడ నిత్యము రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన త్యాగం మరువలేను జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదు జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదు నన్ను నడిపిన కాపరి జీవజలముల ఉదయ నన్ను నడిపిన కాపరి రాజా రాజా రాజా రాజా రాజాదిరాజువు నీవు దేవా దేవా దేవా దేవాది దేవులవు రాజా రాజా రాజా రాజాది రాజువు నీవు దేవా దేవా దేవా నిత్యము స్తించిన రుణము తీర్చలేను సమస్తముని ఇచ్చిన త్యాగం రుణ లేను మార్పు దేవుడా మాకు సరిపోయినవాడా మార్పు దేవుడా మాకు సరిపోయినవాడా మాటతోనే సృష్టినంత కలుగ చేసిన పూజ్యుడా మాటతోనే సృష్టినంత కలుగ చేసిన పూజుడా రాజా రాజా రాజా రాజాది రాజువు నీవు దేవా దేవా దేవా దేవాది దేవుడ రాజారాజ రాజా రాజాది రాజువు నీవు దేవా దేవా దేవా దేవాది దేవము నిత్యము స్తతించినీణమూతి చలేను సమస్తమునికిచ్చిన త్యాగం మరువలేను నిత్యం స్థుతించినీణమూతి చలేను వాక్యంలోనికి వెళ్దాం దేవుడి స్తోత్రము పరిశుద్ధుడమైన తండ్రి ప్రార్థి పరిశుద్ధుడమైన తండ్రి మీ పరిశుద్ధ నావానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ఆయన స్వవాస సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధనతను బట్టి స్థుతులు చెల్లిస్తుంటున్నావు నాయన నువ్వే నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు ప్రభు మాకు చాలిన దేవుడు ఉన్న తండ్రి మీరే ఈరోజు ఈ వాక్యం మాట్లాడి మామూలను సరి చేయమని మా హృదయాలను భద్రపరుచుకొని మీ సాక్షులుగా నిలబెట్టుకోమని శుక్రిస్తున్నావు ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమెన్ రెండో పేతురు రాసిన పత్రిక రెండో పేతురు టో అధ్యాయము రెండో పేతురుకు రాసిన పత్రిక పేతురు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండో వచ్చినము ఇన్ వస్తుందా బ్రదర్ ఇన్ వస్తుందా బ్రదర్ నా వినిపిస్తుంది వినిపిస్తుంది పేతులు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండో వచ్చినం నుంచి చదువుకుందా కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి తిల్లాపుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నానని పేతురు మాట్లాడుతున్నాడు ఎందుకంటే కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని అంగీకరించిన సత్యమందు స్థిరపడి ఉన్నను వీటిని గూర్చి వెళ్ళినప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు మనకు తెలిసినను మళ్ళీ ఆయన జ్ఞాపకము చేస్తున్నానని హేతుడు గారు మాట్లాడుతున్నారు అయితే సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు మరియు మన ప్రభు అయిన నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టి విడిచి పెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను అంటున్నాడు ఎందుకంటే దేవుణ్ణి ఆయన తాకి ఆయన తిరిగి ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు సూచక క్రియాలు మహాత్ కార్యాలు సూచన కేతులు చెప్తున్న మాటలు ఏంటంటే మన ప్రభు అంటున్నాను మరియు మన ప్రభు యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి నిమ్మును రేపుట న్యాయమాన్ని ఎంచుకొని చున్నాను అంటున్నారు ఆయన బ్రతుకున్న రోజులైనా కూడా క్రీస్తు గురించి ప్రకటిస్తున్నాను మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను బ్రతుకున్న రోజులు అని మరి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకంటే ఈ ఎవరు ఉండరు అన్న సంగతి పౌలు గారు గ్రహించారు అందును బట్టే నా గుడారము ఓడిస్తాను కాబట్టి మిమ్మల్ని రేపుట న్యాయము అని చెప్తున్నాడు అయితే నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు అంటున్నారు నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును అంటున్నాడు మనం నన్ను చేయడానికి మాటలు పేతురు గారు చెప్తున్నారు ఏలజనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను ఎందుకంటే చమత్కారంగా మాత్రం మాట్లాడట్లేదు కల్పించిన కథలను అనుసరించి మాత్రం మేము చెప్పడం లేదు అంటున్నాడు ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్యమును మేము కన్నులారా సూచినవారమైతి అంటున్నాడు ఆయన మహాత్యమును మేము కన్నులారా సూచనవారమై తెలిపితిమే అంటున్నాడు మరి ఆయన కన్నులారా చూచి ఆయన మాటలు చెవులారా విని ఆ మాటలు మాట్లాడుతున్నాడు అందుకనే కన్నులారా సూచన వారమైతివి వారమై తెలిపితివి అంటున్నా ఈ అయితే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అంటున్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవిని వలన మహిమయు ఆయన పొందగా అంటున్నాడు ఆకాశము నుండి మహాశబ్దముతోటి మహా దివ్యమైన మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవిని మహిమయు ఆయన పొందగా ఎవరు యేసుప్రభు వారు పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి అంటున్నాడు హేతురుగా ఎందుకంటే అంత దగ్గరగా యశుప్రభు అంత దగ్గరగా జీవించిన వ్యక్తిగా మనము ఇక్కడ గమనించాలి ఎందుకంటే ఆయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు ఆనందించుడి అని అంటున్నాడు ఈయన సర్వ సృష్టికర్త అతని జీవుల పోషణకర్త అయిన దేవిని దివ్య మహిమ ఆయన కన్నులారా చూసినట్లుగా ఇక్కడ మనము గమనించాలి అలాగే పంతొమ్మిదో అధ్యాయంలో పంతొమ్మిదో వచనంలో మరియు ఇంతకంటే స్థిరమైనది ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అంటుంది ఆ మాట తండ్రి అయిన దేవుడు పలిగినాక కూడా ఇక్కడ పేతురు గారు ఏమంటున్నాడంటే మరియు అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అదేంటంటే తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి చోటున వెలుగునిచ్చు దీపమై ఉన్నదండి వాక్యము దీపమై ఉన్నది అంటుండడు వేకువ చుక్క ఉదయించినట్లు మన హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగునిచ్చు దీపమై ఉన్నది దాని ఎందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు మేలు మనకు పీస్తులు దప్ప ఇక్కడ ఉండదు అందుకనే పీతుడు గారు రాస్తున్నారు ఆ వెలుగును మనము అనుసరిస్తే మనకు మేలు అంటున్నాం అతడు తన ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలను ఊహ మనుషుల ఊహను బట్టి అంట ఏ ప్రవచనము లేఖనంలో పుట్టదంట మొదట గ్రహించుకోవాల మనం అంటగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అంటు ఆ ప్రవచనము దేవుని మూలముగా పలికిరి అంటున్నాడు అందుకని ఈ ప్రవచన వాక్యాలు ఈ ప్రవచనాలు దేవుడు బయలుపరిచినట్టుగా ఇక్కడ మనము గమనిస్తున్నాం ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు సర్వ సృష్టికి అది సంబతుడై ఉన్నాడు ఎందుకంటే ఈ ఈయన ఈ సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు ఆయనను ఎరిగిన పేతురే ఈ విధంగా మాట్లాడుతున్నాడు మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండి అటువలే మీలో అబద్ధ బోధకులందురు మీరు తమ్మును వీరేం చేస్తారంటే తమ్మును కొరిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శ్రీ విగ్రహముగా నాశనము కలుగజేసుకును నాశన నాశనకరముగు భిన్న అభిప్రాయములకు భిన్న అభిప్రాయములను రహస్యముగా బోధించుదురు అంటున్నారు ఎందుకంటే ప్రభువు ఈ మాట పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు ఉన్నారంట వారిని వారిని బట్టి మనం మోసపోకుండా మనను మనము జాగ్రత్తగా చూసుకోవాలని అంటున్నారు ఎందుకంటే వచ్చను మరియు అనేకులు వారి పోపి శ్రేష్టలను అనుసరించి నడుతురు మరి ఎంతమంది లేరు క్రైస్తవులుండగా క్రైస్తవులమని కాకుండా అన్యులతో సహవాసం చేసి వారిలాగా నడిచే వారు చాలా అది మనం చూస్తున్నాం కానీ వారి శ్రేష్టలకు మనము దూరంగా ఉండాలని ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు వీటిని బట్టి సత్యమార్గము దూషింపబడును వారు అధిక లోపులై కల్పనా కథలను చెప్పుదురు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందురు మరి మనవలన వలన కల్పనా కథలు చెప్పుచు లాభము సంపాదించుకుంటారండి ఆ రెండో అధ్యాయం రెండో అధ్యాయంలో ఐదో వచనము చూద్దాము మరియు ఆయన ఈ విధంగా చేసే వారి విషయంలో చెప్తున్నాడు మరియు ఆయన పూర్వకాలం లోకమును విడిచిపెట్టక ఆ రోజులలోనే దేవుని ఉగ్రత ఇక్కడ కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం మరియు ఆయన పూర్వకాలం అందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు అప్పుడు ఆయన జలప్రలయము రప్పించిందంట ఎందుకంటే ఆయన ఈ మనుషుల పాపములుడు ఆయన ఎరిగినవాడు కనుక దానికి ప్రతిఫలంగా జలప్రలయం భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరియు ఏడుగురిని కాపాడి ఎందుకంటే దానితో ఎనిమిది మందిని దేవుడే కాపాడినట్లుగా చూస్తున్నాం ఎందుకంటే వారు ఏ విధంగా ఉన్నారంటే మీద భక్తిహీనుల సమూహం అంటది భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రణేమము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురు కాపాడబడను ఎందుకంటే అతను జీవునియందు భయభక్తులు కలిగి ఆయన చురువలను ఆయన మాటలను అనుసరించి నడుచుకున్న మనం ఇక్కడ గమనించవచ్చు మరియు ఆయన సుదోమాను గుమోరాలను గుమోరాలను పట్టణములను భసుమము చేసి ముందుకు భక్తిహీనులఘ వారికి అంటే ఈ లోక నడవడిగా నడుచుకున్న వారికి వాటిని దుష్టాంతముగా ఉంచుటకై వారికి నాశనము వధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంత్రుడకు లోతును తప్పించినట్టు మరి ఈ పట్టణములు నాశనము చేసినట్లుగా దేవుడు మనం చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ భక్తిహీనులు ఈ భక్తిహీనుల మీదికి ఈ అగ్నిగంధకములతో ఆ పట్టణాలను భస్మం చేసినట్టుగా మనము చూస్తున్నాం ఎందుకంటే సుధోమ గుమోర పట్టణాలు పాపముతో నిండి ఉన్నందుకు ఆయన ఈ యొక్క అగ్నిగంధకములతో కాల్చివేసినట్టుగా చూస్తున్నాం కానీ లోతు ఒకడు లోతు కుటుంబము తప్పింపబడినట్లుగా మనము గమనించవచ్చు ఎందుకంటే దేవుడు నీతిమంతుల పక్షంలో ఉన్నాడు అందుకని ఆయన దుర్మార్గుల నుంచి ఆయన తప్పించినట్టుగా మనము చూస్తున్నాము ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి విన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము తన నీతిగల గల మనస్సును నొప్పించుకుని వచ్చిందడు అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు లోతు నీతి మంచునుగా ఎంచబడి దినదినము వాళ్ళు చేసే పాపపు వికారమైన పనులను చూసి విని కని దినదినము తన నీతి గల మనస్సును నొప్పించుకోలేని భక్తుల భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులకు ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసరముగా నడుచుకొన ప్రభుత్వములను నిరాకరించు శిక్షలో ఉండి శిక్షలో ఉండ ఉంచబడిన వారికి వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడిగా ఉన్నాడట ఆయన ఎవరినైనా పక్షపాతం లేకుండా ఆయన శిక్షించగలడు ఆయన ఎవరి ప్రతిఫలము వారికి ఇవ్వగలడు ఎందుకంటే ఆయన దేవుడు మానవుడు కాడు కనుక ఆయన గురించి రాస్తూ ఈ నీతిమంతుని కొరకు ఈ దేవుడు పరిశుద్ధాత్మ రాయబడిన మాటలు వీరు వీరు ఎగువలగల వారును స్వేచ్ఛాపరులై స్వేచ్ఛాపరులైన మహాత్ములను దూషించ దూషింప వెరవక విన్నారు మీరు మంచి వాళ్ళను కూడా చెడ్డవాళ్ళుగా పలకడానికి వారు ఎప్పుడు ముందుంటారు ఎందుకంటే వాళ్ళు దుర్మార్గులు భక్తిహీనులుగా ఇక్కడ మనం ముందు చూశాం విన్నారు దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వేరుతురంట దేవదూతలను కూడా దేవదూతల మీద కూడా నేరము మోపుటక్కు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అంటున్నాడు మరి మనుషుల హృదయము కఠినంగా ఉంటుంది కాబట్టి దేవుడు అన్ని చూసేవాడుగా ఉన్నాడు ఎందుకంటే ఆరు దేవదూతుల మీద కూడా నేరము ఓపువారిలాగా ఉన్నారు అయితే దేవుడు ఆయన ఎవరి మనసు ఇలాంటిదో ఎరిగిన వాడు గనక ఎవరి ప్రతిఫలము వారికి దయచేస్తాడు అందుకనే వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ పుట్టిన అవివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుంటూ దూషించుతున్నారంట మరైతే పట్టబడి సంపబడుటకే అని అంటున్నాడు స్వభావ సిద్ధముగా పుట్టిన పుట్టిన వివేక పుట్టి శూన్యమగు మృగముల ఉన్నారంట మృగమౌల ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుతూ ఉంటారంట ఓకే తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా ఆన్నిని అనుభవించుతూ తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు అంటున్నాడు ఎవరు చేసింది వాళ్ళ ప్రతిఫలము వాలే పొందుదురు అందుకని ఎవరిని మనము తీర్పు తీర్చడానికి అధికారం లేదు కాబట్టి దేవుడే దీనికి కరతయి ఎవరి దుష్క్రియల ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలము వారే పొందుతారని ఇక్కడ వాక్యం ధర మాట్లాడుతున్నాడు తామే నాచనము పొందుదురు అంటున్నాడు అందుకనే ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందు వారు కలంకములను కలంకలములను నిందాస్పదములను తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మనతో కలిసి ఉన్న మనతో సహవాసం గలవారే ఏ విధంగా ఉన్నారు అని అంటే ఇగో ఈ విధంగా ఉన్నారు అంటున్నాడు ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందురు వారు కలంకులను నిందాస్పదలునై తమ ప్రేమ విందులను మీతో కూడా అన్నపానములు పుచ్చుకుంచున్నారంట తమ భోగములై అందు సుఖించుదురు వ్యభిచారని చూచి ఆశింతురు పాపము మాననేని కన్నులు గల వారును కిరులైన వారి మనస్సులను మరలు కొలుపుచు లోభత్వమందు తాధకము చేయబడి ఉదయముల గల వారును ఉండి తినని మార్గమును విడిచి వేయరు కుమారుడైన బిలాము మార్గమును బట్టి త్రోవ తాపిరి అంటున్నాడు గో ఇన్ని పనులు చేస్తున్నారు కానీ ఈ విధంగా ఉన్నారు కానీ వారికి సంభవించినది ఏంది మరణమే అందుకని బేరు కుమారుడైన బేరు కుమారుడైన విలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి అంటున్నారు ఆ బిలాము పదరో వచనము ఆ బిలాము దుర్నీతి కలుగు బహుమానమును ప్రేమించను బిలాం అన్యాయంగా వచ్చే సొమ్మును ఆశించి విలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు అతిక్రమము చేసినట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాము అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గర్దింపబడింది తప్పు చేసిన వాడిని గద్దించవలసింది అందుకని గర్దింపబడను ఎట్లన ఎట్లనగా నోరు గర్ధబము మానవ సరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెరితనము అడ్డగించను అని రాయమంటుంది ఎందుకంటే అతడు దేవిని ప్రవక్తగా ఉన్నాడు కానీ ఏ మాసించి దేవునికి వ్యతిరేకముగా పిల్లలను క్షపించుటకు అతడు బహుమానం కొరకు ఇటువంటి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు కానీ నోరు లేని గాము గాడిదము చే అతనికి బుద్ధి చెప్పినట్లుగా మనము ఇక్కడ గమనించవచ్చు అయితే వెరితనము అడ్డగించను అని రాయబడేది కూడా ఆ ప్రవక్త యొక్క వెరితనము అడ్డగించిందట గాడిద నోరు లేని వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకునిపోవు మేఘములునై విన్నారు వీళ్ళు నీళ్లు లేని పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘగములనై ఉన్నారు మరి దేవుల్లో లేని వారైతే ఆ విధంగానే ఉంటారని బైబుల్ మనకు తెలియజేసింది వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది వీరి కొరకు భద్రము చేయబడి ఉన్నది వీరు వ్యర్థమైన దంబపు మాటను పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గల తప్పు మార్గమందు నడుసూ వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని ఓకిరి శేష్టల చేత మరులు కొలుపుచున్నారు విల్లే దేవుని బిడ్డలు వీళ్ళే అంటే దేవుని పిల్లలే అని అక్కడ బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది అయితే తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు అంటున్నారు వారికి వీరే చక్కగలేరు వారు వారిని స్వాతంత్రులుగా చేస్తామని అంటున్నారు కానీ ఇత్తుమని చెప్పుదురు ఒకడు దేని జయింపబడునో ఒకడు దేని జయింపబడునో దానికి దాసుడగును కదా మనము మరి పాపముతో జీవిస్తున్నామా అన్యాయంతో కొన్ని జీవిస్తున్నామా ఒకరిని అరాచకం చేసి ఒకరిని సొమ్ము లాగుకుంటున్నామా ఏదైనా ఏది చేసినా కాని దానికే దాసులము పాపం చేస్తే పాపానికే దాసులం దేవిని అందు మనము విజయం విజయం పొందితే దేవునికి మనము దాసులై ఉండాలి కానీ మనుషులకు దాసులై ఉండకూడదు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఏసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తరువాత ఈ లోక మాలిన్యమునట తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి ఏమవుతుందట కడవరి స్థితి మొద మొదటి స్థితి కంటే మరి చెండదగును అంటున్నారు అది వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మానియ్యమునను తప్పించుకున్న తర్వాత కూడా మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగున ఎందుకంటే క్రీస్తుని నమ్ముకొని మరీ మన మళ్ళీ లోకంతో తిరిగితే ఆ విధంగా ఉంటుంది మొదటి కంటే కడపటి స్థితి అతి ఘోరంగా ఉంటుందంట ఎందుకంటే ఒక దయ్యం పోయి ఏడు దయాలను తీసుకొచ్చిందంటే అంత చెడ్డదగును అని ఆ విధంగా ఉన్న మాటను బట్టి ఇక్కడ మనం గమనించవచ్చు ఎందుకంటే దేవునికి మనము లోబడుంటే అన్ని ఆయనే మనకు మార్గమై ఉన్నాడు కానీ దీనిని బట్టి చూస్తే ఈ లోకం విషయంలో చూస్తే ఈ విధంగా ఉంది అని చెప్తున్నాడు అయితే కుక్క కుక్క తన వాంతికి తిరిగినట్లును కడుగబడిన పంది బురదలో దొరులుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను అనునది ఉన్నది ఎందుకంటే రెండు పడవల మీద ప్రయాణం చేసినట్లుగా మనము ఉండకూడదు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అందుకని కుక్క వాంతికి తిరిగినట్లును కడుగబడిన పంది బురదలో దొరుటకు మళ్ళినట్లు అను సామెత తొప్పు నవేరికి సంభవించను అంటున్నాడు అందుకనే ఈ సుధుమ గుమరణ పట్టణాల విషయంలో ఈ నోవాహు గురించి ఈ నీతిని ప్రకటించిన నోవాహు గురించి ఈ లోతు గురించి ఈయన ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి రాయబడి ఉన్న ప్రకారము నీతిమంతులు తప్పించబడ్డట్లుగా చూస్తున్నారు దేవుడు నీతిమంతుని ఎప్పుడు ఆకలి కొననీయడు ఎందుకంటే అంత జల ప్రళయం వచ్చి వాళ్ళు తినుచు తాగుచు చుకించు పెళ్లి తీయబడచ్చు పెళ్లి చేసుకుంటూ అని మతైసు వార్తలో ఉంది అలాగే బ్లూకాసు వార్తలో కూడా రాయబడి ఉన్నట్లు మరి ఆ నోవాహు ఆ నీతిమంతుడు అనేకులకు రండయ్య మరి ఈ ప్రళయం రాబోతుందని చెప్పిన కూడా ఎవరు రాలేదు అది దేవిని పిలుపు ఎవరు రాలేదు కాబట్టి ఆ యొక్క జల ప్రళయం ద్వారా ప్రపంచాన్ని మొత్తము ముంచి మనం చూస్తున్నాం అది జల ప్రళయము ఇది ఈ సుధోమా గుమోర పట్టణాలు భస్మము అగ్ని గంధకముల చేత ఆకాశము నుండి అగ్ని గంధకముల చేత కాల్చబడినట్లుగా దేవిని ఉగ్రత అంత అగ్ని చేత కాల్చబడినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం అయితే ముందుకు అందుకని అంటున్నాడు ఆరో వచనంలో రెండో అధ్యాయం ఆరో వచనంలో అందుకు భక్తిహీనులకు వారికి వాటిని దుష్టాంతముగా ఉండుటకు ఉండుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతి మంత్రులకు లోతును తప్పించిందంట మరి ఈ విధంగా దేవుడు మనకు బుద్ధి కలగడానికి ఇవి దృష్టాంతములుగా ఉండుటకు రాయబడినట్లుగా మనము గమనించాలి ఎందుకంటే ఈ లోకంలో ఏది శాశ్వతమైంది కాదు మనము ఏ ప్రవర్తనను బట్టి నడుచుకోవాలి టీస్టును అనుసరించి ఆయన ఉపధారణే మనం రక్షింపబడ్డాం కాబట్టి ఆయన కరిన ఆయన కనికరం ద్వారా మనం రక్షింపబడ్డాము కాబట్టి ప్రేమ స్వరూపుడైన దేవుల్ని ఎప్పుడు మనం హృదయంలో భద్రపరుచుకోవాలి ఎందువలని పొరుగు వారిని ప్రేమించుడి అన్నారు ఆజ్ఞలో మనం పాటించాలి ఎందుకంటే కనిపించి నీ సహోదరుని ప్రేమించని నీవు కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు అని మనం ప్రశ్నించుకోవాలి ఎందుకంటే తను తాను హెచ్చించుకుని ప్రతి తగ్గించబడతాడు తనను తాను తగ్గించుకుని ప్రతివాడు హెచ్చింపబడు అని అందుకని మనము దేని విషయంలో విజయం పొందాలంటే దేవుని విషయంలో జయము పొందితే దేవునికి మనము దాసులుగా ఉంటాం పాపం వలన పొందితే మనము పాపానికి దాసులుగా ఉంటాం పాపానికి దేవునికి దాసులుగా ఉండము అందుకంటే రెండు పొడవుల మీద ప్రయాణము చేయము అందుకనే దేవునికి దాసులై ఉండుటకు మనము ప్రయాసపడదాం ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు యుగ యుగములు ఉన్నవాడు ఆయన అనువాడు మనకు పాలిన దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన దేవునికి మనం వందనాలు చెల్లిద్దాము ఎందుకంటే ఆయనే ఈ లోకంలో నమ్మదగిన దేవుడు కనుక ప్రార్థించుకుందాం స్తోత్రమునైనా ప్రేమ తండ్రి పరిశుద్ధు నాయన మరియు మా మాట్లాడిన దేవ మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు నాయన తండ్రి మాకు దృష్టాంతములుగా ఉండటకు ఈ యొక్క సంఘటనలు జరిగినట్లుగా మాకు బుద్ధి కలుగుటకు మాత్రమే ప్రభు మేము తప్పపోకుండా నా తండ్రి బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం అవి మా హృదయాల్లో భద్రపరుచుకొని నాయన నేను స్థుతిస్తూ గనపరుచు మేమ పరుస్తు ఈ లోకానికి మాదిరిగా మీ సాక్షులుగా మేము ముండుటకు మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని ప్రభువా మా పొరపాట్లు మా దోషాలు ఏమో నుండి సరిచేయమని మీ ఆత్మధర నడిపించి మా హృదయాలను భద్రపరుచుమని అయినా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ పరిశుద్ధ నామాన్ని యేసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రంలో ప్రభా స్థుతులకు పాత్రుడు అస్తూ స్తోత్రార్హుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వయుగములలో ప్రభ తండ్రి మహోన్ మహోన్నతుడవు మనోహరుడవు ప్రభు మహిమగల దేవుడు నీ యొక్క పరిశుద్ధ నామం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ పాద సన్నిధిలో ప్రభా మేము కూర్చుని నీ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నా తండ్రి నువ్వు మాకుతో మాట్లాడుతున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసీ నండి ఈ దిన వాక్యం బట్టి నీకు వందనాలు ప్రభ మేము సరిగా నడుచుకున్నట్టుకు ప్రభ నండి ప్రతిదినము మాకు మార్గదర్శకాలను మీ చూపిస్తున్నారు ఏస మీకే వందనాలే అన్నిట్లో ప్రభ మేము స్థిరమైన మనసుతో దృఢంగా నిలబడట కృప చూపించండి పశుద్ధాత్మ సహాయం దయచేయండి నా ప్రభుడవు నా రక్షకుడవు నా విమోచకుడవు నా పోషకుడవు బలవంతుడమైన దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాం నీ యొక్క బలమైన స్వరము చేత మమ్మల్ని దేవుడవు ప్రభ ఆదరిస్తున్న దేవుడవు నీకె వందనాలయ్యా అతన్ని మా నడబడిని సరిచేయుటకు ప్రభ వాక్యం చేత నా మా పాదముకు దీపంలు పెట్టి రా తండ్రి నడిపిస్తున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసే మరి రాత్రి కాలసమ్యం ముందే ప్రభ మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా ప్రతి బిడ్డ యొక్క ఆవసతులు అఖర్లు ప్రభాన తండ్రి తీర్చండి ప్రతి ఒక్క నీ ప్రభా విజ్ఞాపన ప్రార్థనలకు చెవియోగండి ప్రభాన తల్లి ప్రార్థనలకు జవాబులు దయచేయండి ఆయన కార్యంలు జరిగించండి ప్రభాన క్యాన్సర్ పేషెంట్స్ అందరి గురించి ప్రార్థిస్తున్నాను ఆయన ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్ విషయంలో ప్రభా గొప్ప కార్యం జరిగించండి ఆ పురుగును ప్రభాన మరి కాల్చివేయండి ప్రభా ట్యూమర్స్ అన్నిటి కాల్చివేయండి ఆ బిడ్డలకు సంపూర్ణ విడుదల ప్రకటించండి నా తండ్రి నీ యొక్క కృపలో బ్రద ఎక్కుబెడిన జ్ఞాపకం చేసుకుండి ప్రభ ఎంతో మంది ప్రభ నా తండ్రి ఈ రోగాన బారిన పడి ప్రభ వీళ్ళు నాడుతున్న నాయన ఆ కుటుంబాల్లో ఆదరణ దయచేయండి ప్రభ నా తండ్రి వాళ్ళకు సంపూర్ణ శ్వాస దయచేసి నీ యొక్క వాక్యంలో స్థిరంగా నిలబడి ముందుకు సాగుటకు ప్రభ రక్షణ భాగ్యం దయచేయండి నా ప్రభ నా నేను సంపూర్ణంగా ధ్యానిస్తూ ప్రభ నీ ఎందుకు సంపూర్ణ విశ్వాసంతో నమ్మకంతో సాగుటకు సహాయం చేయండి నేను అల్ప గద్దించండి ప్రభ నా తండ్రి కుటుంబాలను ఆదరణ కలిగ చేయండి నా తండ్రి భార్య భర్తలను ప్రభానతని విడిపోతున్న వారిని అందరినీ ఒక్కసారి మీరు గమనించి మనం చూడమని ప్రార్థిస్తున్నాం నాయన ఆ కుటుంబాలను తిరిగి కట్టండి ప్రభానతని లోపాలను సరిచేయండి ప్రతి మా విషయంలో నా తండ్రి మీరు కార్యం జరిగించండి అదేవిధంగా ప్రభా మరి ఇంకెంత మంది కుటుంబాలలో ఇలాంటి దుర్గతి ఉన్నదో ప్రభన తండ్రి అంత్యకాలం అందున్న తండ్రి ప్రభా భయంకరమైన దుర్దిన మేము అంటుండంగా కుటుంబాలను అటాక్ చేస్తున్నటువంటి ప్రతి అంధకార శక్తులను ఏ శక్తి కలిమంలో కాల్చి వేస్తున్నాం నా ప్రభ నా విమోచకడా ప్రతి ఒక్కరిని చూడండి ఆయన ప్రతి ఒక్కరిని దృష్టించు ప్రభానతండి నా తండి నీ యొక్క కనుసనలో ప్రభానతండి మేము అందరం ఉండులాగునా నీ ప్రార్థిస్తున్నాం శ్రీనివాస్ బ్రదర్ విషయంలో నా కన్ను విషయంలో ప్రభా మీరు కుటు చూపించినందుకు వందనాలు రేణుక శిశ్య విషయంలో నతండి కార్యం జరిగించండి సంపూర్ణ ఆరోగ్యం తెచ్చండి ఆపరేషన్ విషయంలో కార్యం జరిగించండి మనోజ బ్రదర్ కూడా ముట్టండి ప్రభ స్వల్పమైన నతని రుగ్మతలు బలహీనతలు ముట్టండి ప్రభ అదేవిధంగా ఏసేనా తల్లి స్వరాజ బ్రద విషయంలో ప్రార్థిస్తున్నాం విషయంలో మన తల్లి విషయంలో కార్యం జరిగించండి ఏసేనా మరి మినిస్ట్రీలో ప్రభా ఎంతమంది ఇంకా ఎన్ని రకాలుగా బాధలు పడుతున్నారో ప్రభ ప్రతి ఒక్క బాధని గమనిస్తున్న దేవుడు ఉన్న తండ్రి మమ్మల్ని దాటిపోకయ్యా మమ్మల్ని స్వస్థపరచు మమ్మల్ని చేపట్టి నడిపించు ఏసేనా నిక యొక్క పర్లోకపు దర్శనం చేత ప్రతి ఒక్కరిని మీరు చది నా దేవా మీరు తృప్తిపరచడు నాయన నీ వాక్యం చేత హెచ్చరిస్తున్న దేవుడవు ప్రతి ఒక్కరిని దర్శించిన దేవుడవు నీకు వందనాలు అతని మమ్మల్ని బలపరిచింది మా యోగ్యతలు అన్నిటి కొట్టి సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి ప్రకటిస్తున్నాం ఏసీ అని రోగాలు ప్రభలు అతను ఎంతమంది ప్రతి ఒక్క రోగిని మీరు చూడమని ప్రతి ఒక్క రోగిని మీరు ముట్టమని మీ వాక్కును పంపి బాగు చేయమని నా తండ్రి కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం రవిచ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన ఆవిడ యొక్క కిడ్నీ విషయంలో నా మరి హార్ట్ సంబంధించిన రోగాలన్నిటి విషయంలో ప్రభా సంపూర్ణ స్వస్థ దయచేయమని నాడిన శరి కాల వరకు ముట్టి ప్రభ నా తండ్రిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రక్షరంలో నా ముందుకు సాగుటకు ప్రభ నా బలమైన సాధనంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ఆయన కుమారుడు వాసు విషయంలో కూడా తండి లివర్ ప్రాబ్లం తో సఫర్ అవుతున్నాడు ఏసీఎం వట్టండి నా తండ్రి కార్యలు జరిగించండి ఆయన అనేక గాయంలో మాకు స్వస్థత ప్రభా నువ్వు మా కొరకు ఎప్పుడో స్వస్థతను అది మేము రిసీవ్ చేసుకోవటానికి మాకు మనసును తెరవండి మా మన నేత్రములను వెలిగించండి మా హృదయమును నా తండ్రి ప్రభావ వెలిగించి ప్రార్థిస్తున్నాము అది విషయంగా కావ్య సిస్టర్ విషయంలో కార్యం జరిగించండి ఆ వీడి యొక్క కుటుంబంలో నా తండ్రి ప్రతి బలహీనతలను కొట్టివేయండి ఆ బిడ్డిని బలపరిస్తున్నందుకు మీకు వంద భర్తను కూడా మార్చి నా తండ్రి బిడ్డల విషయంలో కార్యం జరిగించి మీకు గొప్ప ప్రభావ మహిమను ఒక కుటుంబంలో అతన్ని ప్రకటింప జీవన ప్రార్థిస్తున్నాం సాక్షి బిళ్ళుగా నిలబెట్టుకోనండి ప్రభ మేమందరం కూడా ప్రభ అతను అంత్యకాలంలో నా తండ్రి భయంకరమైన సమయంలో మేము అంటుండంగా శోధకుడు ప్రతి ఒక్కరిని ఎంతో నా తెలివితో ప్రభ నా పడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు అపవాదిని ఎదిరించే ఆ శక్తిని మీరు మాకు ఇచ్చినారయ్యా శక్తులను మేము ఎదిరించి నా తల్లి అది అది పారిపో ఉన్నట్లుగా నా తల్లి మమ్మల్ని మరింతగా రెండంతల ఆత్మ చేత బలపరచండి ఇక కృపల జ్ఞాపకం చేసుకోనండి రాత్రి సమయం అందు ప్రభ నా దేవ నా రక్షక ప్రతి ఒక్క కుటుంబం మీరు దర్శించండి కుటుంబం చుట్టూ మీకు అగ్ని కంచవేయండి ప్రతి ఒక్క బిడ్డ యొక్క పరుగులో నా తల్లి నడకలో ప్రభ న తల్లి వాళ్ళ తెలివిలో ప్రభా ఆలోచనలో ప్రభ మీరు ఉండండి నాయన ప్రతి కార్యమందు ప్రభ మీ యొక్క మహిమను మేము చూడాలయ్యా మీ యొక్క మహిమను ప్రభ కనబరచమని ప్రార్థిస్తున్నాం ప్రభనా తండ్రి ప్రతి ఒక్క బీడ విషయంలో మీరు గొప్ప కాలం జరిగించి మహిమ పందమని సమస్తంని నీకే అర్పించుకుంటూ అతని స్థుతి ఘనత మహిమ ప్రభావంలు మీద నామమునికే చెల్లిస్తూ ఏసక్తి గడి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ీవం కలిగిన తండ్రి వందనాలు స్తోత్రములు ప్రభ ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినా ప్రభా ఆ వాక్య ప్రకారంగా మా జీవితాలు ఏమైనా లేకపోతే మమ్మల్ని క్షమించండి ఆ వాక్యాన్ని మేము సాత్వికంతో అంగీకరిస్తున్నాం తండ్రి ఆ వాక్య ప్రకారంగా ప్రభా మేము జీవించలాగా మీరు సహాయపడండి ఆయన ప్రార్థనా అంశాల మీ సన్నిధిలో మేము మొరపెడుతుండగా ప్రభా ఆయన ప్రతిమ యొక్క భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ప్రభా ఆ కుటుంబంలో మీ శాంతి సమాధానం నెమ్మది దయచేయండి అలాగే శ్రీనివాస రెదల యొక్క కన్నును మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభా అలాగే రేణుకా సిస్టర్ సర్జరీకి వెళ్తుండగానే ఆయన అమ్మ కంటే ఆసుపత్రికి వెళ్తుండగా మీ సన్నిధి కృప తోడుగా ఉంచండి ఆపరేషన్ అంతా మంచిగా జరుగుతకు మీ కృపా సహాయం దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం ప్రాభా అలాగే కావే సిస్టర్ కుటుంబాన్ని మీరు ధైర్యపరచండి సిస్టర్ కూడా మీరు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తన భర్త కూడా రక్షణ పొందులాగైనా తన బిడ్డలు కూడా మీరు మంచి ఆరోగ్యం మంచి జ్ఞానం అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం ప్రాభా అలాగే రాజేంద్ర యొక్క తాగుడు మానాల ఆయన కుటుంబంలో మీ శాంతి సమాధానం అనుగ్రహించండి భార్యతో మంచిగా ఉండాలి సహాయపడండి సంపూర్ణంగా నీ వైపు తిరుగులాగున్నా ప్రభ మీ కృప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే రవిచంద్ర బ్రదర్ని కూడా మీరు ముట్టండి కిడ్నీని మీరు ముట్టండి హార్ట్ని మీరు ముట్టండి ఆయన కంట ఆపరేషన్ చేసుకుంటుండగా ప్రభ దాంట్లో కూడా మీ సన్నిధి మీ కృప మీ సహాయం తోడుగా ఉంచి ఆయనను కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే కామమ్మ సిస్టరు రామచంద్ర బ్రదర్ని ప్రభ మీరు జ్ఞాపం చేసుకోండి అలాగే రాజేష్ బ్రదర్ని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ముగ్గురు క్యాన్సర్ పేషెంట్ల మీరు ముట్టండి తాకండి మీరు పొందిన గాయాల చేతి స్వస్థత కలుగుతుంది ప్రభ ఆ గాయముల చేత ఉన్న స్వస్థత ప్రభా నైనా ఆ ముగ్గురు క్యాన్సర్ పరిస్థితులకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా గొప్ప దేవాన్నికు అందనాడు అలాగే శిరీల తమ్ముడు గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తను మంచిగా సెటిల్ అవ్వాలా ప్రభా దానిని బట్టి మీ కృప చూపించండి నేను వాళ్ళకి ఏదైతే మంత్రశక్తులు ఉన్నాయో ప్రభావ వాటి అన్నిటి నుంచి విడిపించండి ప్రతి బంధకాల నుంచి విడిపించండి సంపూర్ణంగా మీ వైపు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అన్నబాబులకి కూడా మంచి ఆరోగ్యం మీరు దయచేయండి తన తండ్రి ఎవరైతే ఉన్నారో ప్రభా ఆయన సైకో నుంచి ఆయనని విడిపించండి ఆ బంధకాల నుంచి విడిపించి సంపూర్ణంగా మీరు అక్షర మార్గంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన అలాగే స్వరాజన్న గురించి మేము ప్రార్థిస్తుండగా అన్నకి మంచి ఆరోగ్యం మీరు దయించండి మంచి ఉద్యోగం మీరు అనుగ్రహించండి ప్రభా కుటుంబంలో కావాల్సిన ప్రతి అవసరము ప్రతి అక్రత మీ క్రీస్తు మహిమధైశ్వర్యంలో తీర్చమని ఆయన మేము ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన అలాగే రీనా సిస్టర్ పక్షవాతంతో బాధపడుతుంది ప్రభా నాయన ఆ రోజు శతాధిపతి తన దాసుడి నిమిత్తం వచ్చినప్పుడు మీరు మాట మాత్రం సెలవిస్తే బాధపడ్డాడు ప్రభ అలాగే ప్రభ మీరు మాట సెలవిచ్చిన ఆయన ఆ యొక్క పక్షపాతంతో తండ్రి ఆ మీరు స్వస్థపరచండి ఆమెకున్న ఆ యొక్క బ్రెయిన్ ట్యూమర్ అనే సర్జరీ విషయంలో అని పెట్టినారు ప్రభ అది జరిగింది ఏమైందో మాకు తెలియదు కానీ సమస్తం తెలిసిన దేవుడు ప్రభ ఆ సిస్టర్ పట్ల ఉన్న ప్రతి శోధన ప్రతి కీడు మీరు తొలగించి స్వస్థపరిచి మీ కొరకు సాక్షిగా మీరు లేవనెత్తమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే వాళ్ళ బిడ్డల చదువులు మీరు తోడునండి మంచి జ్ఞానము తెలివి ఆ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే జయరాజు గారు అనే ఒక బ్రదర్ గురించి ఆ పిస్టుల ఆపరేజేషన్ గురించి ప్రార్థిస్తుండగా మీరే గొప్ప కార్యం జరిగించండి మీరు పొందిన గాయాల చేత స్వస్థపరచండి సంపూర్ణంగా మీ వైపు రక్షణ మార్గంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే వెంకటమ్మ అనే సిస్టర్ కూడా ప్రభా ఆ యొక్క ప్రభా ఏదైతే గడ్డలో సార్జరీ చేయాలన్నారు ప్రభ కానీ ఎలాంటి సర్జరీ లేకుండా మీరు స్వస్థపరచండి మీరు పొందిన గాయాల ద్వారా స్వస్థత ఉంటుంది ప్రభా మీరే అరికాలు మొదలుకొని నడినంత వరకు ఆ ముట్టి తాకి స్వస్థపరచమని ఈ ప్రార్థించిన ప్రతి ప్రార్థనలో మీరు జవాబు ఇచ్చే దేవుడు మీరే ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్క బ్రదర్ ని సిస్టర్ ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి మీరు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మీ పరలోకత శాంతి సమాధానం మేము దయచేయండి వాళ్ళు చేస్తున్న ప్రతి పరిచర్ని మీరు దీవించి ఆశీర్వదించి వాళ్ళకున్న ప్రతి ఎనికలి ఇబ్బందులు అన్నిటి నుంచి విడిపించి వాళ్ళకు కావలసిన ప్రతి అవసరము మీ క్రీస్తు మహిమేశ్వర్యంలో తీర్చి మీ మైనా మీ కొరకు మమ్మల్ని అందరినీ మీరు లేవనెత్తి మీ నామాన్ని మైమపరచుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మన ప్రభు అయిన ప్రభు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ మన కుటుంబ సభ్యులందరికీ ఈ ఆరాధన రాని వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అలాగే ప్రార్థించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి అలాగే సకల పరిశుద్ధులకి సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించిన గాక ఆమెడన్నా